అలాగే ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని ఎదిరించాలి సంఘంలో ఉండే కొళ్ళుని ఎదిరించిన వాడు ముక్తస్థితిలో లేనివాడు నాకెందుకులే వాడు ఎలా ఉంటే నాకేమనుకుంటే అది ముక్తస్థితి యొక్క లక్షణం కాదు తనకు తానుగా ముక్తి పొందవచ్చు కాక కానీ పరిముక్తి లేదు వాడికి మహాపరిముక్తి అంతకన్నా లేదు మరి పరిముక్తి మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాడు కనుక సంఘంలో కుళ్ళుని ఎదిరించాలి ఎవరైనా పనికి రాకుండా మాట్లాడితే ఎందుకనో మాట్లాడుతున్నావు నోరుముసిన కూర్చో మౌనంగా ఉండు ధ్యానంలో ఉండు అని చెప్పాలి పనికిరాని పన్ను చేస్తుంటే మాంసం తింటుంటే మాంసం తినవద్దు శాకాహారం తిను అని చెప్పాలి చెప్పడం మన వంతు వారు చేస్తాడో చేయడో అది వారి కర్మ కానీ మనం చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది కనుక ఎప్పుడు కూడాను సెప మాటలు మాట్లాడేవాడే ముక్తస్థితిలో ఉండేవాడు ఎప్పుడు కూడాను సశాస్త్రీయంగా మాట్లాడాలి అంటే ఒకటే శాస్త్రం యొక్క పాయింట్ ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటూ ఉన్నారు అని ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి వారిని నెత్తిన పెట్టుకోకూడదు వారి యొక్క మన హోంవర్క్ మనం చేయకూడదు వారి హోంవర్క్ వాళ్ళు చేసుకునేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి వారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి అంతేకాని వాడిని నెత్తి మీద పెట్టుకోకూడదు అది పనికిరాని మంచితనం అది సాత్విక గుణ దోషం తమో గుణము అంటే బద్ధకం బద్ధకం ఉన్నవాడు బద్దస్థితిలో ఉన్నవాడు ఎప్పుడు మనకి బద్దకం ఉండకూడదు చక్కచకా లేవాలి మాట్లాడాలి చక్కచక్క పనులు చేసుకోవాలి ఇదే తమో గుణ దోషం నుంచి ముక్తి పొందినవాడు అలాగే రజోగుణ దోషం అంటే అహంకారం నేనే గొప్పవాన్ని నా మాటే అందరూ వినాలి ఇది రజోగుణం అనమాట నేను చెప్పినట్లే అందరూ వినాలి ఇదా ఉన్నవాడు హతుడే ఉన్నవాడు బంధంలో ఉన్నవాడు ముక్తుడు కాదు కదా ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి తల్లిదండ్రులు తమ పిల్లల మీద తమ ఇష్టాలను వృద్ధేటప్పుడు వాడు చక్కటి బంధస్థితిలో ఉన్నవారే కాని ముక్తస్థితిలో లేనట్టు అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గడ్డాలను చిన్నప్పుడు బిడ్డడు కాదు కనుక ఎవరిని వారి వారి ఇష్టాలపై వదిలేయడమే ముక్తిస్థితి నా ఇష్ట అందరూ మాట్లాడాలి అందరూ వినాలి అందరూ జీవించాలి అంటే అది రజోగుణం ఒక లక్షణం అది రజోగుణ దోషము ఇకపోతే సాత్విక గుణదోషం అంటే మనం జాలిపడి వారు చేయవలసిన పనులను వారికి బదులు మనం చేస్తుంటాం ఇది సాత్విక గుణదోషం లేకపోతే వాళ్ళు ఏదైనా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటాం మనకెందుకు లేదని చెప్పేసి ఇవన్నీ కూడా సాత్విక గుణదోషాలు ఈ సాత్విక గుణదోషాల నుంచి కూడా దూరం కావాలి ఎప్పుడు గుణని ఎదిరించాలి జ్ఞానబోధ చేయాలి సక్రమ మార్గం చూపిస్తూ ఉండాలి మన తలకాయిపోయినా సరే మన ప్రాణ నష్టం జరిగినా సరే మనకి సంఘంలో అవమానం తలకెందులు చిన్న చూపు దొరికినా సరే కనుక తమో గుణ దోషం నుంచి లేజినెస్ నుంచి ధార్జ నుంచి మనం దూరం కావాలి రజోగుణ దోషం నుంచి అంటే అంతా నేనే నాకే కావాలి అనే ఆ యొక్క ధోరణ నుంచి మనం దూరంగా ఉండాలి తర్వాత అనవసరమైన మంచి చేయకూడదు ఎవరికి మంచిని ప్రబోధించాలి మంచిని చేయకూడదు వాడికి వాళ్ళ మంచి వాళ్ళు చేసుకోవాలి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి మనం ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తాం నేను ఇంకొకరిని ఉద్ధరించడం అనుకునేది అది సాత్విక గుణ దోషం ఎవరూ ఎవరిని ఉద్ధరించలేరు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధేద్ ఆత్మవ్య ఆత్మనవ బంధు ఆత్మైవరి పరాత్మన అని అన్నాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి శ్రీకృష్ణుడు కౌరవును ఉద్ధరించలేకపోయాడు ప్రయత్నం చేస్తాం కానీ వారే ఉద్ధరించుకోవాలి శ్రీకృష్ణుడు పాండవుని ఉద్ధరించలేదు పాండవులు తమ సాధన ద్వారా తమంతాము ఉద్ధరించుకున్నారు సాధన అనేది మూడు రకాలుగా ఉంటుంది ఎలాగైతే మరి ముక్తి అనేది మూడు రకాలుగా ఉందో ముక్తిని పొందే మార్గం కూడాను అంటే ఆ సాధన మార్గం కూడాను మూడు రకాలుగా ఉంది సాధన పరిసాధన మహాపరి సాధన మన మూడు దోషాల నుంచి తమో రజో సాత్విక దోషాల నుంచి మనం దూరం అయ్యేందుకు చేసే కృషి ఆ సాధనే సాధన అనబడుతుంది అలాగే ఇతరుల దుఃఖం నుంచి వారిని విముక్తించడం కోసం చేసే సాధన పరిసారవుతుంది ప్రపంచం మొత్తం కూడాను దుఃఖ రాహిత్యం పొందాలి అని ఆ చేసే ఆ సాధన మహాపరి సాధన అవుతుంది సాధన పరిసాధన మహాపరి సాధన ముక్తి పరిముక్తి మహాపరిముక్తి నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణం హరిహంతు బోధిసత్వ బోద్ధ చూసారా మనం సాధనతో మొదలై అది పరిసాధనతో మధ్యంలో ఉండి చివరకు మహాపరి సాధనతో మన జీవితం ముగించాలి మహాపరి సాధనలో నిమగ్నం అయి ఉండేవారే పిరమిడ్ మాస్టర్లు బుద్ధ అప్పారావు గారు మీరు అద్భుతమైన పిరమిడ్ మాస్టర్ కనపడిన ప్రతి వారికి మీరు ధ్యానం బోధిస్తూ ఉంటారు స్వాధ్యాయం చేయమని ప్రబోధిస్తూ ఉంటారు చచ్చని సంగత్యం చేయమని చెప్తుంటారు ట్రెక్కింగ్ వెళ్ళమని చెప్తూ మాంసాహారం తినవద్దని చెప్తూ ఉంటారు కూడాను మితాహా మితాహారంగానే ఉండమని చెప్తారు పౌర్ణిమ రోజుల్లో ధ్యానం చేయమని చెప్తారు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం చేయమని చెప్తారు డబ్బు తీసుకోవద్దని చెప్తారు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోమంటారు కర్మకాండలు వ్యర్థమైన కర్మకాండలు చేయద్దు అంటారు ఇలాగే ఎన్నో ఎన్నో మీరు కనపడిన ప్రతి మనిషికి చెప్తుంటారు ఇదే మహాపరి సాధన ఇదే బుద్ధత్వ స్థితి ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జన్మ ఆకలి జన్మ పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ జన్మ ఆకలి జన్మ మరి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల పద్దెనిమిది ఆదర్శ సూత్రాలే మరి ఈ యొక్క మహాపరినిర్వాణానికి మహాపరిముక్తికి మనం చేయవలసిన మహాపరి సాధన చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాము చేయవలసినవి చేయకపోతే పొందవలసినవి ఎలా పొందుతాము కాను ఒక ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మన శారీరక రుగ్మతలన్నీ నిజానికి మానసిక రుగ్మతల మీద ఆధారపడి ఉన్నాయి మానసిక రుగ్మతలన్నీ బుద్ధి యొక్క మాంద్యం మీద బుద్ధి యొక్క ఇమ్మెచ్యూరిటీ మీద ఆధారపడి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికలను జీవిస్తామో ఆధ్యాత్మికలను ఉంటామో బుద్ధి దాని యొక్క మాంద్యం పోగొట్టుకుని అద్భుతమైన ఆత్మ పదార్థంగా విరాజల్లుతుంది అప్పుడు మనసు ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు శరీరం ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా మనకి వెయ్యేళ్ళు కావాల్సిన చక్కగా వేస్తుంది వెయ్యేళ్ళు వర్ధలరా అని చెప్పేసి చిన్నప్పటిలో మన తల్లిదండ్రులు మనకి మనల్ని ఆశీర్వదించేవారు అంటే అది ఉబ్బుసిపోక మాట కాదు శరీరంలో ఇదే శరీరంలో ఇదే భౌతిక కాయంలో చక్కగా వెయ్యేళ్ళు మనం వర్ధిల్లగలం ఊరికే ఎందుకు ఆ మాట వస్తుంది ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని వందల మంది వేల మంది వేద సంవత్సరాలుగా లక్షలాది సంవత్సరాలుగా ఉన్నారు దీన్ని ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటాం మనిషికి ఇష్టామరణం రావాలి అదే ముక్తి పారిముక్తి మహాపారిముక్తి భీష్ముడు తన మరణాన్ని మరణ సమయాన్ని ఎంచుకున్నాడు నా గురువుగారైన మన అందరి గురువుగారైన యోగి ఫలానా సమయంలో నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తాను సుభాష్ నాకు సమాధి ఏర్పాటు చేయి అని పంతొమ్మిది వందల ఎనభై మూడు నాకు చెప్పారు చెప్పిన థియేకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు అదే ముక్తస్థితి అంటే నేను ముక్తస్థితిలో ఉన్నాను నేను పరిముక్త స్థితిలో ఉన్నాను నేను మహాపరిముక్త స్థితిలో ఉన్నాను మహాపరినిర్వాణం పొంది ఉన్నాను ఒక బుద్ధస్థితిలో ఉన్నాను నేను మరి ఏ గూటి పక్షులు ఆ గూటి వద్దకే చేరుతాయి ఏ జాతి పక్షులు ఆ జాతిలోనే కలుస్తాయి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను పిరమిడ్ ధ్యానులందరూ కూడాను మరి బుద్ధిస్తులో ఉన్నవారు అందరం ఇక్కడ ఏకత్రితమై ఉన్నాం ఎన్నో జన్మలుగా మనం ఎంతో సాధనలో పరిసాధనలో మహాపరిసాధనలు చేసి ఇక్కడ మనందరం కలిసి ఉన్నాం మన లక్ష్యం ఏమిటంటే అందరికీ ముక్తి రావాలి అందరూ ధ్యానం చేస్తే ముక్తి పొందుతారు ప్రతిరోజు ఎవరెవరి వయసుకి తగినన్ని నిమిషాలు అంటే పదేళ్ల వాళ్ళు పది నిమిషాలు ఇరవై ఏళ్ళు వాళ్ళు ఇరవై నిమిషాలుగా ముప్పై ఏళ్ళు ముప్పై నిమిషాలుగా నలభై ఏళ్ళ వాళ్ళు నలభై నిమిషాలుగా కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి అనాపానసతి అభ్యాసం చేయాలి అదే ముక్తి మార్గానికి నాంది ప్రస్తావన కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడం నేర్చుకోవాలి ప్రధానమైన ముక్తి మార్గం ఓషో రజనీష పుస్తకాలు చదవాలి ప్రధానమైన ముక్తి మార్గం మాంసం తినకూడదు ప్రధానమైన ముక్తి మార్గం ఆకలి లేకుండా భోజనం చేయకూడదు ముక్తి మార్గం నీళ్ళు ఎక్కువగా తాగాలి విపరీత తాగాలి చక్కగా శరీరం నిలుస్తుంది అలాగే ఎప్పుడు సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండాలి అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి అదే ముక్తి మార్గం ఎప్పుడు కూడాను అందరి అనుభవాలు వింటూ ఉండాలి మన అనుభవాలను అందరికీ చెప్తూ ఉండాలి ఇదే సజ్జన సాంగత్యం అంటే ఇదే ముక్తి మార్గం ఒక్క నిమిషమైనా సమయం వృధా చేయకూడదు పక్క వాళ్ళని వృధా చేయనీయకూడదు వాళ్ళు ఏదైనా కబుర్ల కోసం వస్తే దయచేసి కబుర్లు వద్దు నేను సాధన చేసుకోవాలి మన ఇద్దరు కలిసి సాధన చేద్దాం అని చెప్పేసి కబుర్లను మరి వారికి ఆ కబుర్లు చేయనీకుండా చేయాలి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తే వారు ముక్తస్థితిలోనే పెరుగుతారు బంధస్థితిలో అసలు ఉండనే ఉండరు రెండేళ్ల వయసు నుంచే చిన్నపిల్లలకి ధ్యానం నేర్పించాలి ఇవన్నీ కూడాను మరి ముక్తి మార్గాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ముక్తి మార్గాలే ఉన్నాయి ఇంకేమీ లేవు ఇంకేదీ మాట్లాడము మనం ప్రకృతితో జీవించడమే ముక్తి మార్గం చక్కగా పౌర్ణమి రోజుల్లో నదీతీరాలు సముద్ర తీరాలు కొండల్లో లోయల్లో అడవుల్లో మనం వెళ్ళాలి ప్రకృతితో సహజీవనమే ముక్తి మార్గము కదా వర్షం పడుతుంటే చక్కగా వర్షం లోపలికి నృత్యం చేయాలి అంతేగాని నీటికి భయపడి ఇంట్లో ఉంటామా భయం అనేది బంధ మార్గము భయ రాహిత్యం అనేది భయం లేకుండా ఉండడం అనేది అనేది ముక్తి దేనికి భయపడకూడదు నిర్భయంగా ఉండాలి కనుక మన ఆలోచనలో భయం భయం లేకుండా నిర్భయంగా ప్రకటించాలి పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో అని మనం ఎప్పుడూ అసత్యం మాట్లాడకుండా ఉండకూడదు వాళ్ళు ఏది అనుకుంటే అది అనుకోని మనం మటుకు సుస్పష్టంగా విస్పష్టంగా మనం చెప్పవలసింది గట్టిగానో మెల్లిగానో చెప్పేదిరాలి కనుక ఈరోజు మనం ఈ ముక్తి మార్గం గురించి తెలుసుకుంటున్నాము ముక్తి అంటే విడుదల దీనికి పర్యాయపదాలు పదాలు మోక్షము అపవర్కము నిశ్రేయస్సు లిబరేషన్ శాల్వేషన్ సీకి ద ట్రూత్ అండ్ ట్రూత్స్ ఆర్ లిబరేటివ్ అన్నాడు జీసస్ క్రైస్ట్ సత్యం తెలుసుకోండి సత్యము మిమ్మల్ని బంధ విముక్తులను చేస్తుంది అన్నాడు సత్యం అంటే నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే సత్యం తెలుసుకున్నవాడు నా కర్మలే నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి అన్నది తెలుసుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు కనుక ఈ రెండు సత్యాలు అంటే ఒకటేమో నేను ఆత్మను రెండవదేమో నా యొక్క వాస్తవానికి నేనే సృష్టికర్తాను ఈ రెండు మౌలిక సత్యాలే ఆ సత్యాన్ని దర్శించిన వాడే సత్య దర్శనం పొందినవాడు ముక్తుడైన వాడు బంధస్థితిని దాటినవాడు दीननेूथना जीसस्ट मुक्ति ने अभिमाचेवा तपकड़ा मुक्तड़ता मन मुक्ति मुक्ति ने अभिमाचाली तपकड़ा मुक्तपुरशता मुक्ताभिमा मुक्त बद्धो बद्धाभिमाप किय या मति सा अषावक मुक्ताभिमा मुक्तोि मुक्ति ने अभिमाचेवा ముక్తుడే అవుతాడు ఎందుకు కాడు బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు ఈ లోకంలో ఉండే ఈ నానుడి సత్యం ఏ నానుడి యా మతి సా భవేత్ మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలానే ఉంటుంది ఆ మనకి ఎందుకులేదు ముక్తి వచ్చేనా పోయేనా ఇప్పుడు కాదు ఎప్పుడో ముసలితనం చూసుకోవాలి అంటాం పోస్ట్ పోన్ చేస్తాం ముసలితనం ఇప్పుడు ఇంకేం చేస్తాము కాటికి కాలు జాపుకున్నాం చిన్నప్పుడే చేయాల్సింది ఇప్పుడు ఏమైనా వస్తుందంటే ఒళ్ళు వంగుతుంది ఏంటి అంటాం చూసారా ఇవాళ్ళేమో రేపు చేయొచ్చులే అంటాము రేపేమంటాం నిన్ను చేసి ఉండాల్సింది ఇప్పుడు నేను చేయలేదంటాం కనుక ఈ విషయాలన్నీ విన్న తక్షణమే సాధన చేపట్టాలి శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం ఎస్టిచ్చిన టైం సేవ్స్ కాల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసు అబ్ పల్మే ప్రళయ్ హోయోగి ఫిర్ కరోగే కబ్ కనుక ఈ మాటలు విన్న వెంటనే సాధనలో ఉపక్రమించాలి ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన చచ్చని సాంగత్య సాధన అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి తెలిస్తే వెంటనే మనలో అజ్ఞానపు నీడలు పోతాయి అజ్ఞానపు చేష్టలు పోతాయి అజ్ఞాన ఆలోచనలు పోతాయి మనస వాచ కర్మ శుద్ధి అవుతాం అరిహంత స్థితిని పొందుతాం ముక్తస్థితిని పొందుతాం మనం అరిహంతి కాగానే మరి మన చుట్టుపక్కల వాళ్ళని కూడాను మనం అరిహంతులుగా చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం అదే మన బోధిసత్వ స్థితి చుట్టుపక్కల వాళ్ళందరికీ చేస్తుండగా ప్రపంచాన్ని అంతటికీ కనపడిన ప్రతి చెప్పే స్థితికి మనం ఎదుగుతాం అదే బుద్ధ స్థితి బుద్ధ పారవ గారు బుద్ధ అప్ప బుద్ధ అనే ఉంది అందుకు తగిన విధంగా మీరు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాస్టర్గా విరాజెల్లుతున్నారు అందరికీ బుద్ధత్వం ప్రసాదించడమే అందరికీ అరిహంత స్థితిని ప్రసాదించడమే అందరికీ బోధిసత్వ స్థితిని ప్రసాదించడమే మీ యొక్క ఛేయం థ్యాంక్ వెరీ మచ్ ఈరోజు మనం ముక్తి స్థితి గురించి ముక్తి మార్గం గురించి డీటెయిల్డ్గా ఆ మూలకరంగా తెలుసుకున్నాం ప్రధానమైనది మనం ధ్యాని కావడం కనుక ఇప్పుడు మరొకసారి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను దయచేసి మనందరం ధ్యానంలో కూర్చుందాం హాయిగా కూర్చోండి గోడకు గోడకు ఆనుకొని కూర్చోవచ్చు రేళ్ళలో రేళ్లు పెట్టుకుని చేతులు రెండు కలుపుకొని కూర్చోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి ఎవరో కళ్ళు తిరగకూడదు హాయిగా కూర్చోవాలి విశ్రాంతిగా కూర్చోవాలి మనకి సుఖం లేనప్పుడు నిహారుగా కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు ఎలాగైతే మనకు సుఖంగా ఉంటుందో అలాంటి ఆసనమే తీసుకుని కూర్చోవాలి కళ్ళు రెండు మూసుకున్న తర్వాత చేతులు రెండు కలుపుకున్న తర్వాత ఇంకా శ్వాస మీద ధ్యాస ఉంచాలి వి హ్యావ్ టు అబ్జర్వ్ ద బ్రీతింగ్ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ కూర్చోవాలి ఏ మంత్రము చెప్పకూడదు మనసులో ఏ రూపాన్ని మనం కల్పించుకోకూడదు మనకు కావాల్సింది ఆలోచన స్థితి మనసు శూన్యంగా ఉండాలి దానికి మార్గమే ఆనాపానసంటే ఉచ్ఛ్వాస అపానడ నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడము మన శ్వాస నిశ్వాసలతో మనం కూడుకొని ఉండాలి కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు రెండో మోసుకుందాము హాయిగా కూర్చుందాము కుర్చీలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు గోడకొని గోడకు ఆనుకొని కూర్చోవచ్చు ఎవరిష్టం వాడదు ధ్యానం అనేది ఏ సమయంలోనే చేసుకోవచ్చు ప్రొద్దున కానీ మధ్యాహ్నం రాత్రి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనే చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు వృద్ధులు భోజనం తీసుకోకూడదు భోజనం తీసుకున్న తర్వాత ఎవరిష్టం వాళ్ళది అయితే కనీసం ఎంతసేపు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలంటే ఎవరి వయస్సు ఎంతుందో అన్ని నిమిషాలు అనమాట అంటే పదేళ్ల పిల్లలు పది నిమిషాలుగా ఇరవై ఏళ్ల పిల్లలు ఇరవై నిమిషాలుగా ముప్పై ఏళ్ళ పిల్లలు ముప్పై నిమిషాలుగా నలభై ఏళ్ల వాళ్ళు నలభై నిమిషాలుగా యాభై ఏళ్ళ వాళ్ళు యాభై నిమిషాలుగా ఈ విధంగా అంతకు తక్కువ కాకుండా కూర్చోవాలి ఎక్కువ చేసుకుంటే మంచిది చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ తక్కువ మాత్రం ఉండకూడదు పాసుకా తక్కువైతే కనుక ప్రతిరోజు కూర్చోవాలి ఇరవై గంటల్లో ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోవడం ఎంతో తేలిక ఏమాత్రం కష్టం కాదు ముక్తి అనేది కష్టమే కాదు ముక్తి మార్గం అనేది కష్టమే కాదు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ధ్యాన సాధన చేయాలి గౌతమ బుద్ధుడు ధ్యానం చేసే ముక్తి మార్గం కనుక్కున్నాడు మనం కూడా ధ్యానం చేసే మనం ముక్తి మార్గం మనం కనుక్కుంటాము ముక్తస్థితిని పొందుతాం కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు మసలు గదిని చీకటి చేసేసుకోవాలి లైట్లన్నీ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్యాన్ ఉండచ్చు కనుక గదిని బీలైనంత చీకటిగా చేసుకుని హాయిగా కూర్చొని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచున్నాం రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాసం ఉంచడం మీకు చక్కటి సంగీతం వినపడుతుంది ఆ సంగీతం మీ శరీరంలో పోయి తన పనిని తాను చేసుకుంటుంది మీ పని మటుకు శ్వాస మీద ధ్యాసం ఉంచడం దేనిని గమనించవద్దు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఇంటి ఆలోచనలు ఉద్యోగపు ఆలోచనలు వ్యాపారపు ఆలోచనలు ఇప్పుడు మనకి ఏది వద్దు ఇల్లు వద్దు ఉద్యోగం వద్దు వ్యాపారం వద్దు ఇప్పుడు మనకి ధ్యానం కావాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన మార్గమే ముక్తి మార్గం ప్రధాన మార్గం కనుక ధ్యానం అంటే యోగం అంటే చిత్త వృత్తి నిరోధం యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు కదా పతంజలి మన మైండ్ని మన మనస్సుని శూన్యం చేసుకోవాలి దానికి మార్గమే ఆనాపాన సతి హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద ధ్యాసం ఉంచుదాం మరి ఎంతసేపు వెళ్ళి తనసేపు అలా కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటాం అద్భుతమైన అనుభవాలు వస్తాయి ఆత్మానుభవాలు వస్తాయి అద్భుతమైన శక్తి మనం తీసుకుంటాం కాస్మిక్ ఎనర్జీ మనలో మరి మన రూపానికి వస్తుంది మనం చేయవలసిందల్లా కళ్ళు నుండి మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే నేను ఓకేం చెప్పేంతవరకు దయచేసి అవ్వరు కళ్ళు తర్వాత మీకు చక్కటి సంగీతమైన పడుతుంది దాంతోపాటు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచండి ఓకే బుద్ధపారావు గారు హాయిగా ధ్యానం చేశాం మెల్లిగా కళ్ళు తరుగుద్దాం స్లోలీ ఓపెన్ వర్ ఆ ఇదే ధ్యానం ఇదే ముక్తి మార్గం థ్యాంక్ యూ